ఒకటికి ఒకటి లంకె ఐ ఉండు అర్థములకెల్లా సకలమునకు ఇతర సంగమే కారణము కోరును ఏదైనా తనకు కొసరుచు నీ మనసు కోరినది రాకుండితే కోపము ఉట్టు అరయ్య కోపము వల్ల అజ్ఞానము ముంచుకును కోరచి అజ్ఞానమున పూర్వమెల్లా మరచు చూచు నెది అయినాను సొరిది కన్నులేదుట చూచినంతటిలోనే సుడిబెట్టు ఆసలు ఏచిన ఆశల వల్ల ఏమియైనా వేడచూచు యాచకముకడు దైన్యము అందజేయునపుడు శేసు నూరక ఏమియైనా చలరేగి కర్మములు చేసిన కర్మములు చేరి జన్మము నెత్తించు వేసారక జన్మము శ్రీవేంకటేశు రాసి కెక్క ఇతడే రక్షించు జీవుని